అప్రతిభాసమానోత్తర ఏదో సమాధానం గార్జ్యుడు అజాతశత్రువుకి చెప్పాలి ఆ పురుషుడు నాకు తెలుసు అన్నప్పుడు పై మాట ఏదైనా చెప్పాలి ఏం చెప్పాలో తోచలేదు అప్రతిభాసమాన ఉత్తర అందుకోసమని తూష్ణీం అవాక్షిరాసా తల ఉంచుకుని ను అంటే ఇంకా మాట్లాడకుండగా ఉండిపోయినా సహోవాచా జాతు శత్రు అప్పుడు అజాతి శత్రువు ఇలా అంటున్నాడు యథావన్ను ఇది పోతాం ఇంతేనా మీకు తెలుసున్నది అని అన్నాడు యథావత్ మీరు ఉపాసనలు చెప్తాను వచ్చారు కదా ఇంతేనా అని అడిగాడు అంటే ఆయన అంటాడు ఏతావద్ధీతీ ఇంతేనండి అని ఆయన చెప్తాడు ఇంకా అంతకుండా ఏం చెప్తాడు నైతావతా విధితం భవతీతి అజాతశత్రువు అంటున్నాడు పాపం వీళ్ళు చాలా ఓపెన్ మైండ్ ఫ్రాంక్గా చెప్పే స్వభావం కలవాడు అమాయక స్వభావం కలవాడు దాపరికాలు ఎరగదు అజాతశత్రువు అంటున్నాడు ఇంతే మీ ఉపాసనలు ఇంతే అయితే మీకు తెలుసున్నవేమో తెలుసును కానీ అసలైన శిసలైన తత్వం మీకు తెలియలేదు యథావత నా విదితం భవతి మీకు తెలుసున్నది బాగుంది కానీ దానిచేత అసలైన తత్వము తెలిసినట్లు ఆవాడు అన్నాడే అలా ఎందుకున్నాడంటే గర్వంతో అనలేదు లేకపోతే ఆయన నీకంటే నేను గొప్పవాడినని చెప్పడం కోసం అనలేదు రాజు ఆయనకి చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా అన్నీ నాకే తెలుసుకున్న అహంకారం ఏదైనా ఉంటే విడిచిపెట్టేసి ఎప్పుడైనా ఆత్మతత్వాన్ని తెలుసుకుని కృతార్థులవుతాడని ప్రేమతో చెప్పాడు ఇంతే సరిపడదాయా నీకు తెలుసున్నది చాలా తక్కువ ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నాడు ప్రేమతో అన్నాడు ఆ మాట ప్రేమతో అంటాం ఒకసారి ఎద్రవాడికి ఇంత మాట నన్ను అంటాడా అనే అహంకారం ఉందనుకోండి అప్పుడు ఇంకా మనం ఏం చేస్తుందానికి ప్రేమతో అంటాం అనేప్పుడు ప్రేమతో అనమా ఈ విద్వాంసులు అలా ఉంటారు ప్రేమతో చెప్తారు దిద్దుకోమని వాటి దిద్దుకోమంటే సరే ఊరుకోమంటారు చూడండి గార్గ్యుడు ఏం చేస్తున్నాడు సహోవాచ గార్గ్య ఇప్పుడు గార్గ్యుడు ఇలా అంటున్నాడు ఉపత్వాయానీ ఇది నేను నీకు దండం పెడుతున్నాను నేను శరణు వేడుతున్నాను నాకు ఆత్మతత్వాన్ని నువ్వే బోధించు అని శరణు వేడా బాగుందా మీకు ఎప్పుడైనా ఇలాంటి ఉపాసకులు కనపడ్డారా మేము ఇంత ఉపాసన చేశాం అంత ఉపాసన చేశామని హడావిడే తప్ప ఎంత వినయం కలవాడో చూడండి శంకర్లు ఈ మంత్రాన్ని చక్కగా వ్యాఖ్యానం చేస్తారు ఇంకెక్కడి నుంచి ప్రారంభం భాష్యంలాగా అలా నడుస్తూనే ఉంటుంది ఇంత భాష్యాలకు ఓ పేరు ఉంది మీరు విన్నారా ఎప్పుడైనా పెద్దాపురం చేంతాడు అని ఎక్స్ప్రెషన్ అలా అంటారు మరి నేను అడిగాను ఏమిటండి ఎక్స్ప్రెషన్ అంటే నూతుల్లో నీరు తోడుకునేవారు పూర్వం ఆ పెద్దాపురంలో నూతులన్నీ లోతు చాలా లోతు నుంచి తోడుకోవాలి అందుకోసం అలాగా అందుకోసం అక్కడ ఉండే తాడు ఆ చేదకి చేదుకునే తాడు చాలా పొడుగుంటుంది తోడి తోడి తోడితే కానీ ఒక నీళ్ళు ఒక బకెట్ నీళ్లు పైకి ఆ నీళ్ళని ఎత్తిమిపోసుకుని మళ్ళీ అవి మళ్ళీ తోడటం పూర్తయితే ఇప్పటికీ వీటి డ్రై అయిపోయిరా ఆశ్చర్యపడక్కర్లేదు ాగా పెరిగింది లేదు అవును ఒకప్పుడు అలా ఉంది మంచిది భాష్యకారు తం తథాభూతం ఆలక్ష్య గార్గ్య గార్గ్యము సహోవాచ అజాత శత్రు సో తథాభూతం అంటే తల ఉంచుకుని మాట్లాడకుండగా ఇంకా మాట రాకుండా ఉండిపోయాడు పాప ఆయన గార్గ్యుడు అటువంటి గార్గ్యుణ్ణి చూసి ఆ జాతశత్రువు అంటున్నాడు ఏమని ఏతావన్ను ఇతి ప్రశ్న వేశాడు ఏతావన్ను అని ప్రశ్న వేశాడు ఇంతేనా మీకు తెలుస్తున్నదా ఆ ప్రశ్న వేయటంలో అభిప్రాయము గార్గ్యుణ్ణి చిన్నబరచటం కాదు అతను చిన్నపుచ్చుకుని ఇట్లా చేయటం అభిప్రాయం కాదు అభిప్రాయం ఏమిటంటే ఎప్పుడైనా పొరపాటునే గార్జ్యుడికి అసలైన శిసలైన పరబ్రహ్మ తెలిసి అది చెప్పకుండా అట్టి పెట్టుకున్నాడేమో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏతావర్ణు అని ప్రశ్నిస్తే ఉంది ఇంకోటి అని రిప్లై ఇస్తాడు అసత్యం చెప్పడు అసత్యం చెప్పడు అందుకోసం అడిగాడు అంతేగాని ఇంతేరా నీకు తెలుసున్నది అని ఆ కాదు అయ్యా ఇంతేరా అండి అని అడిగాడు అంటే ఇంకొకటి ఉండండి అని ఏం చెప్తే ఓహో అలాగా అది అది నాకు మీరు దయచేయండి అని అందుకోసం అడిగారు అలాగే జాతక అర్థం అలాగే అడుగుతారు అంతే తప్ప ఎదుటివాడికి తెలుసున్నది ఏది లేదు అని నిరూపించడం కోసం పది మందిలో అతన్ని చిన్నబుచ్చటం కోసం ఇదేనండి మీకు తెలుసున్నది అని అడగరు అలా మహాత్ములు అడుగుతారండి అజాతశత్రువు అలా అడుగుతాడు నెవర్ వద్ బ్రహ్మ నిర్జాతం ఆహోస్విత్ అధికమప్యస్తి అని ప్రశ్న అయా తమకు తెలుసున్న పరబ్రహ్మ ఇంతేనా లేక ఏ కారణం చేతనైనా మీరు చెప్పకుండగా మీలో ఇంతకంటే అధికంగా ఉత్తమమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానము మీ వద్ద ఉన్నదా ఇతర ఆహా అప్పుడు ఇతరుడు అంటే గార్గ్యుడు ఆయన చెప్తున్నాడు ఏమని ఏతావద్ధీతి ఇంటే ఇంతకు మించి నేను ఎరుగను అని చెప్తాను అప్పుడు ఆయన అజాతశత్రుడు అంటాడు చూడండి నైతావతా విజితేన బ్రహ్మ విజితం భవతి ఇహ అజాత ఆ భవతి ముందుకు పోతుంది అయ్యా మీరు ఈ ఉపాసనలు ఏవో చేశారు బానే ఉంది ఈ ఆదిత్య ఉపాసన అట్సెట్రా ఈ ఉపాసనల్ని చేసినంత మాత్రాన మీకు ఆ బ్రహ్మ యొక్క సగుణ రూపం ఉపాసన ఫలము అవన్నీ బాగానే తప్ప ఆ పరబ్రహ్మ యొక్క తత్వము మీకు తెలిసినట్లు కాలేదు అంటే అభిప్రాయం ఏంటంటే మీరు గర్వించడం మానేసి తెలుసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం పైకాల లేదు అలా అదే అభిప్రాయం కిమర్థం గర్వితోసి బ్రహ్మతే బ్రవాణీతి కాబట్టి చదువుకోవాలి కానీ నేను పాఠం చెప్పేస్తానని మొదలెట్టకూడదు చదువుకోవాలి ఇప్పుడు ఏడాది రెండేళ్ళలో ఎక్కడో వ్యాకరణం ఓ సూత్రాలు ముక్కును పెట్టుకొచ్చి నేను ఇంకా సంస్కృత పాఠం చెప్పేస్తానంటే చెప్తుంటే వాడేమోడో ఏదో అడుగుతాడు అడిగితే అప్పుడు కష్టపడాల్సి ఉంటుంది అలాగే వేదాంతం కూడా రెండేళ్ళు ఆత్మబోధ తత్వబోధ అని ఏవో నాలుగు మాటలు నేర్చి మేము వేదాంతం చెప్పేస్తాము అని మొదలుపెట్టకూడదు ఒకవేళ చెప్పడం మొదలుపెట్టినా ఏ కారణం చెప్పినానో ఒక ప్రత్యేక స్థితిలో చెప్పాల్సి వస్తుంది చెప్పచ్చు తప్పు కాదు తాను చదువుకోవడం మానేయకూడదు తాను చదువుకుంటూనే ఉండాలి బ్రహ్మచారులు అలా ఉండాలి కాబట్టి అప్పుడే బ్రహ్మను బోధించేస్తాను అజాతశత్రు అంటూ అలాగే రావడం నేను బ్రహ్మను చెప్పగలవాడను అని ఒక రకమైన గర్వాన్ని కలిగి ఉండడము ఇది తగదు అనే అభిప్రాయం అందుకోసమనే ఎథావను ఇది కిమే తావద్ విదితం విదితమేవనభవతి తే ఓ పూర్వపక్షం ఇప్పుడు తర్వాత ఏమైందో తర్వాత ఆలోచిద్దాం ముందు ఇప్పటిదాకా జరిగిందాని మీద పూర్వపక్షం ఇప్పుడు ఓకే అంతే తెలుసు కదా ఆయనకు అంతకంటే తెలియదు ఆదిత్య బ్రహ్మ చంద్ర బ్రహ్మ ఇలాంటి ఉపాసనలేవో తెలుసు ఆ ఉపాసనా ఫలాల గురించి కూడా మనం శృతి చెప్పింది చూసాం ఇప్పుడు ఇంతమాత్రం తెలిస్తే వాడికి ఏదైనా అతనికి ఏదైనా తెలిసినట్లా కాదా అని ప్రశ్న దాని మీద ఎవరైనా ఒకళ్ళు ఇలా అనొచ్చు ఇంత మాత్రం తెలిస్తే అతనికి ఏమీ తెలిసినట్లే కాదు అని ఎవరైనా అన్నట్లయితే అది సరికాదు నా దానికి సమాధానం చెప్తున్నారు భాష్యకాలు ఏమని నా అది సరికాదు అంటే అభిప్రాయం ఏమిటి ఈ ప్రసంగాన్ని బట్టి యథావన్ను అడిగాడు ఏ తావత్ హీ ఇంటే అని ఈయన చెప్పాడు ఇంతేనా అని ఈయన అడిగాడు ఇంతే అని ఆయన చెప్పాడు దీన్ని బట్టి మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈతనికి గార్గ్యుడికి తెలుసున్నది ఏమీ లేదు అంత వేస్ట్ ఇజిట్ అని ప్రశ్న దానికి సమాధానం నో ఇస్ నాట్ సో గార్గ్యుడికి తెలుసున్నదానికి ఉంది విలువ దానికి ఉంది కానీ సుతరాము తిరస్కరించటం ఉంది అభిప్రాయం కాదు ఇక్కడే ఇప్పుడు శంకరులు చేసి పని ఏమిటంటే దాన్ని దాన్ని లిమిట్ దానికి చూపించి దాని స్థానాన్ని దానికి చెప్పేసి వదిలేస్తారు తిరస్కరించారు తూసిపుచ్చారు ఎందుకంటే ఒకడో ఇంకొకడు ఉంటాడు వాడు ఆ పరమాత్మతత్వానికి తగ తగిన మానసిక స్థితి లేనివాడు వాడేదో ఇప్పుడు బాగుందండి వాడు ఏదో ఆదిత్య బ్రహ్మనో ఏదో చంద్రబ్రహ్మనో ఏదో ఉపాసం చేసుకుంటూ ఉంటాడు ఏదో పేరుతో దేవుణ్ణి ఉపాసన చేస్తాడు మంచిది ఎప్పుడు కూడా ఎద్రవాడిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ వాడు ఉన్నదాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేయకూడదు ఓ మహాత్ముడు ఓ బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళాడు రూమ్కి వెళ్ళాడు అంటే బ్రహ్మచారి భోజనానికి కూర్చున్నాడు రొట్టెలు వేసుకుని కూర్చున్నాడు తిన్నా మూడు రొట్టెలు ఈ మహాత్ముడు ఆ చూశాడు చూసి ఆ బ్రహ్మచారి అయ్యా మహాత్మ మీకు ఏదైనా రొట్టె తింటారా అనయ్య అయితే నేను నా ఫలహారం అయిపోయిందో నేను ఉంటే అసలు నువ్వు ఎలా చూద్దాం వచ్చాను ఇప్పుడు నాకు రొట్టె ఉంటుందో తిను అని అని చూశాడు ఆ రొట్టెలు అదేవిటా రొట్టెలు ఎలా ఉన్నాయి నల్లగా ఉన్నట్టున్నాయి ఒకవైపు నల్లగా ఉంది ఇంకోవైపు పచ్చిగా ఉంది ఏవి రొట్టెలవి అవి ఏం తింటావు అన్నాడు ఇది మహాత్మ అంటే బ్రహ్మచారి అంటే నా రొట్టెలు అవేలు లేవు ఊరి రొట్టెలు లే పర్వాలేదు నాకు అలవాటే అదేదో చెప్పాడు అదేమిటి పచ్చిగా ఉన్న రొట్టె వాళ్ళ కడుపులో ఉప్పు వస్తుంది నల్లగా కార్బొనైజాక్సిడ్ రొట్టె తింటే అది మంచిది కాదు స్వచ్ఛమైన రొట్టెలు తినాలి తప్ప అలా పచ్చి పచ్చిగా నల్లగా అయిపోయిన రొట్టెలు తినకూడదు అని చెప్పాడు వాళ్ళు బజార్ లాడైతే ఏం చేయాలి లేదు ఏం చేయాలి ఏమిటి కాబట్టి వాటిని తీసుకెళ్లి బయట పారసిస్తే అది దానికి చేయాల్సిన పని ప్లీజ్ డూ ఇట్ అని చెప్పాడు అక్కడ చెప్తే సరే అలాగే ఆ బయట కుక్కలో బాగుంటాయి వాటికి ఇచ్చేస్తే ఆ రొట్టెలు తినదగ్గవి కాబోయ్ అంటే హైమరాబాన్ని వెళ్ళి ఆ రొట్టెలు ఇచ్చేసి వచ్చాడు వచ్చి ఇప్పుడు ఏం చేయమంటారని అడిగాడు అంటే అయిపోరు నాకేం తెలుస్తుంది నన్ను అడుగుతాను నువ్వు మామూలుగా నీకు అలవాటు అయినటువంటి భోజనం చేయి అంటే అధికారులు లేదు సదయం కదా మీరు వారే వెళ్ళాలి లేవు వారే చేశారు వీళ్ళని లేదు తినబట్టారు ఎవరు నాకేం తెలుసు ఏం తినాలి అలా ఉండకూడదు అది పద్ధతి కాదు ఇంతేనా మీకు తెలుసున్న ఉపాసం అవును అయితే ఇవన్నీ వేస్తూ మీకేమీ తెలియలేదు అనా నో నాట్ లైక్ దాట్ ఆ మహాత్ముడు ఏం చేయాలంటే ఇంకో శుభ్రమైన మూడు రొట్టెలు ఇచ్చి ఈ పాత రుచుల్ని పారాయి రాని చెప్పాలి అదే కానీ ఏమి ఇవ్వకుండా పారై మీరు చెప్పకూడదు అలాగా ఎందుకని భాగ్యుడికి తెలిసినది అది ఎందుకు పనికిరానిది అనడానికి వీరు లేదు ఎందువల్ల అంటే సంగ్రహవాక్యం ఫలవద్ విజ్ఞాన శ్రవణాత్ సంగ్రహవాక్యం ఏం కాదు రిప్లై ఇచ్చారు ఏమని ప్రతి ఉపాసనకి ఒక ఫలము చెప్పబడింది ఆదిత్యోపాసన ఉంది నేను ఆదిత్యుణ్ణి ఉపాసన చేస్తాను అని గారుగ్యుడు అంటే ఆ ఉపాసనకి ఈ గుణాలు ఉంటాయి అని అజాత శత్రువు చెప్పాడు ఆ ఉపాసన సమగ్రమైంది అక్కడికి వాళ్ళ సంభాషణని పక్కన పెట్టి శృతి ఏం చేస్తుందంటే ఈ విధంగా ఈ ఆదిత్యుణ్ణి ఉపాసన చేస్తే ఈ ఫలము గలదు అని చెప్తోంది కాబట్టి విజ్ఞానము విజ్ఞానం అంటే ఉపాసన ఫలముతో గన విజ్ఞానమును శృతి చెప్తోంది కాబట్టి ఆ ఉపాసన యథావన్ను అని అడిగిన కారణంగా నిరర్థకము అనుత తర్థవాదత్వమేవ వాక్యా అవగంతుం శం అయితే దీని మీద ఇంకో పూర్వపక్షం ఉండొచ్చు ఎలాగంటే ఇంతవరకు జరిగిన కథంతా కూడా అర్థవాదయే అంతా కూడా అర్థవాద అర్థవాద అనే మాట మీమాంసకుల యొక్క పడి ఒక పడికట్టు పదం టెక్నికల్ వర్డ్ పారిభాషిక పదము అర్థవాద అంటే ఇంతవరకు చెప్పిన కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఆ కథ యొక్క అభిప్రాయం ఏమనగా రాబోయే బ్రహ్మ చాలా ముఖ్యము గొప్పది అని ప్రశంసించుటయే తప్ప ఇంకా ఆ కథకి వేరే ప్రయోజనం లేదు దాంట్లో ఇంకా ఉపాసనలను విధించుట అనేటువంటి కార్యక్రమం ఏమీ లేదు అసలైన ఆత్మజ్ఞానం రాబోతోంది దాన్ని ప్రశంసించటం కోసం ఈ విధంగా ఇంతవరకు కథ కింద అది కథ తప్ప ఇంకేమీ కాదు అని ఒక అభిప్రాయం ఉండొచ్చు అలాగా మొత్తం దాన్ని అర్థవాద అంటారు అర్థమైందండి అర్థవాదంటే ఏమిటో అటువంటి అర్థవాదగా దీనిని త్రోసిపుచ్చుట సరికాదు మొత్తం అంతా అర్థవాదే అని సరి సరికాదు ఎందుకంటే అపూర్వ విధాన పరాణి వాక్యాన్ని ప్రత్యుపాసనోపదేశం లక్ష్యంతే అతిష్టాసాం భూతానా ఇత్యా ఎందుకంటే మీరు వాక్యాలని చూసినట్లయితే ఈ వాక్యములు కథని చెప్తో రాబోయే ముఖ్య బ్రహ్మని ప్రశంసించడం కోసం చెప్పినవి అన్నట్టుగా లేవు అలా లేవే అర్థవాద వాక్యములు అలా లేవు కథని చెప్తున్నట్టుగా లేవు వాక్యాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఉపాసనలో కూడా అపూర్వ విధి అంటే అంతకుముందు మనకి తెలియని ఒకనొక ఉపాసనను విధించేట్టుగా మనకు కనపడుతున్నాయి ఉదాహరణకి ఆదిత్య బ్రహ్మే చూసుకోండి అతిష్టా సర్వేషాం భూతానా సమస్త ప్రాణులకు అతిక్రమించి అతీతంగా ఉండేటువంటి ఆదిత్య బ్రహ్మ అనో ఈ గుణము శృతి ఇక్కడనే చెప్పినది అపూర్వ విధి ఆ గుణాన్ని విధించి ఆ ఉపాసనని ఇలా మీరు ఉపాసన చేసుకుని ఈ ఫలాన్ని మీరు పొందవచ్చును అని శృతి విధిస్తోందే తప్ప కేవలము కథ మాత్రమే అని అనుకోరాదు ఇక్కడ చోటుంది ఎందుకంటే అపూర్వ విధి రండి ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు అపూర్వ విధి అపూర్వ విధి అంటే విధులు అనేక రకాలు ఉన్నాయి అపూర్వ విధి విధియోగ విధి ఆ రకంగా అనేక రకాల విధులు ఉన్నాయి సో పరిసంఖ్యావిధి వాటిలో అపూర్వ విధి అపూర్వ విధి అంటే ఇంతకుముందు మనకు తెలియని ఒకనొక ఉపాసనను గుణములతో సహా విధించే వాక్యమునకు అపూర్వ విధి అని పేరు అటువంటి అపూర్వమైన అంటే కొత్త కొంగ్రొత్త ఉపాసనను బోధించే వాక్యాలుగా ఉన్నాయి తప్ప ఏదో కథ చెప్పడం కోసం ఉద్దేశించిన వాక్యాలుగా లేవు అలాగా ఆదిత్య మొదలుపెట్టి ప్రతి సింగిల్ ఉపాసనలో మీకు లక్షణం కనబడుతోంది కాబట్టి మొత్తం సెక్షన్ అంతా పదమూడు మంత్రాలు అర్థవాదాన్ని తోసిపూర్చడానికి వీలు ఒక్కొక్క ఉపాసన చెప్తున్నా ఈ ఉపాసనలన్నింటినీ వేదము విధించినట్టుగానే మనం స్వీకరించాలి పైగా ఫలాలు కూడా ఉన్నాయిగా తదనురూపా ఫలాన్ని సర్వత్ర శ్రూయంతే విభక్త సర్వత్ర అంటే ప్రతి మంత్రంలోనూ ఈ పదమూడు ప్రకరణాలు పదమూడు ఉపాసనలు ప్రతి ఉపాసనలోనూ వేర్వేరు ఫలాలు అన్నిటికీ కలిపి కట్టకట్టే ఒకటే ఫలం కాదు దేనికి ఉండే ఫలము దానికి విడివిడిగా ఫలములు కూడా చెప్పబడ్డాయి పైగా ఆ ఫలములన్నీ కూడా ఆయా ఉపాసనలకు తగ్గట్టుగా ఉన్నాయి తదనురూపాన్ని ఆ ఉపాసనకి తగ్గది ఆ ఫలము ఇంకో ఉపాసనకి తగినది ఆ ఫలము అలా ఉన్నాయి కాబట్టి ఫలముండి అపూర్వ గుణం ఇంతకుముందు మనకి తెలియని గుణము చెప్పబడుతోంది కనుక ఇవన్నీ విడివిడిగా విధింపబడిన ఉపాసనలే తప్ప అర్థవాదలు కావు అర్థవాదత్వే ఏతదసమంజసం ఇంతవరకు చెప్పిందంతా అర్థవాదే అన్నట్లయితే ఇదంతా పొసగదు అసమంజసం ఇదంటే ఏమిటి అపూర్వ విధిని పోలిన వాక్యములుంగుట ఏతమేవముపాస్తే విధి వేరువేరు ఫలములుట ఉపాసనలో గుణములు నిర్దేశించబడుట ఇదంతా కూడా మీరు అర్థవాద అని కొట్టేస్తే అర్థవాద కథ చెప్పారని తీసిపారేస్తే ఈ రకమైన వ్యవస్థ కూడా అసమంజసమైపోతుంది కాబట్టి ఇదంతా అర్థవాద కాదు ఆ రకమైన ఉపాసనలు గాలావు కథంతరిహి నైతావతా విదితం భవతి అయితే దీని మీద ఒక చిన్న అబ్జెక్షన్ ఒకటి ఉంటుంది అది ఎలాగంటే ఎవరింతవరకు చేసిన ఉపాసనలన్నీ సార్థకములు అపూర్వ విధులు అర్థవాదులు కావు అయిన అన్నట్లయితే మరి అజాతశత్రువు ఇంత మాత్రమే నీకు తెలిస్తే ఏమీ తెలిసినట్లు కాదు అనుపయట్లు ఆ ఉపాసనలన్నీ సార్థకములైన ఉపాసనలే అయ్యే పక్షంలో మీకు బాగా తెలిసేయ్యి అనాలి కానీ మీకు తెలుసున్నవన్నీ చాలా బాగున్నాయండి మీరు చాలా ఉపాసనలు తెలిసినవారు అనాల్సింది పోయి ఇంత మాత్రమే తెలిస్తే ఏమీ తెలిసినట్టు కాదయ్యా అని ఎలా అంటాడు అసలైంది కాదు అన్నాడు కదా కాబట్టి ఇంతవరకు జరిగిన ఉపాసనలు సార్థకములు అని మీరు ఎలా చెప్పగలరు అని మళ్ళీ ఒక అబ్జెక్షన్ కొంచెం టెక్నికల్గా ఉంటుంది నైస దోష ఈ రకమైనటువంటి విరోధము సరికాదు ఇది దోషము కాదు ఎందుకంటే అధికృతాపేక్ష ఇది సంగ్రహవాక్యం రాసిందా సంగ్రహవాక్యం ఎందుకంటే ఈ రాబోయే ముఖ్య బ్రహ్మ ఉపదేశము పరబ్రహ్మ యొక్క బోధ ఒకనొక అధికారిని అపేక్షిస్తుంది యోగ్యత గల వాడిని అపేక్షిస్తుంది ఆ యోగ్యత లేని వాడికి ఇంతవరకు చెప్పిన ఉపాసనలలో వాడికి నచ్చిన ఫలం ఏదైనా ఉండి వాడి డబ్బు కావాలనుకోండి ఓ ఉపాసన ఉంది వాడికి ఏదైనా మరొకటి ఏదైనా కావాలనుకోండి సంతానం కావాలనుకోండి ఇంకో ఉపాసన ఉంది వాటిని వాడు వినియోగించుకోవచ్చు వాడికి ఉండే కామనని బట్టి వాటిని వినియోగించుకోవచ్చు ఇంతవరకు చెప్పిన కామనలు వీడికి ఏమీ లేకుంటే ఆ ఉపాసనలన్నీ వాడికి సందర్భం కాదు కనుక అప్పుడు వాడు రాబోయే ఆత్మవిజ్ఞానానికి అధికార అవుతాడు కాబట్టి రాబోయే ఆత్మవిజ్ఞానం అనుకుండే అక్కడ ఉంటాడు దానికి అధికారం లేనివాడు అధికారం అంటే యోగ్యత దానికి యోగ్యత లేనివాడు దానికి సంబంధం లేనివాడు సంబంధం లేనివాడు అంటే అధికార సంబంధ అధికార సంబంధ అధికార శబ్దానికి సంబంధం అని అర్థం ఫల సంబంధ టు బి వెరీ ప్రిసైజ్ అధికార ఫల సంబంధ సపోజ్ ఒకడు ఉంటాడు నాకేమో సంతానం కావాలి అని కోరుకునే వాటి ఉంటాడు వాడికి ఫల సంబంధం ఉంది ఫల సంబంధం ఉంది కాబట్టి వాడు ఇక్కడ ఇంతకుముందు ఉపాసనలు చెప్పారు చూడండి సంతాన గోపాలయ ఉపాసన అలాంటి ఉపాసనకి పోవాలి అంతేకాని వాడు వచ్చి భగవద్గీత నాకు పాఠం చెప్పాలనుకుంటుంది భగవద్గీతలో అలాంటివి ఉండదే నేను భగవద్గీతలో ఎవరు ఉంటుందంటే కాతే కాంత కష్టేపుత్ర సంసారోయం అతీవ విచిత్ర అని ఉంటుంది నీకు భార్య ఎవరు పుత్రుడనగానే ఈ సంసారం చాలా విడ్డూరంగా ఉండే అన్నట్టుంటుంది ఆ ధోరణలో వదిలిపోయింది దీకే ఉపయోగపడుతుంది అది కాబట్టి ఈ ఉపాసనలనన్నిటినీ అర్థవాదుల నద్దు వాటికి యోగ్యత గల వాళ్ళు ఎవరో ఉంటారు ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఆ ఉపాసనలలో తగులుకున్నవాడు ఈ ముఖ్య బ్రహ్మ విజ్ఞానానికి అర్హుడు కాదు అధికారి కాదు వాటన్నింటినీ అధిగమించి ముందుకొచ్చిన వాడు మాత్రమే దీనికి యోగ్యుడవుతాడు అని చెప్పుట కొరకై అన్ని ఉపాసనలు అలా వర్ణింపబడ్డాయి కాబట్టి వాటికి అధికారి ముఖ్య బ్రహ్మకి అధికారి కాడు వాటికి అధికారి ఒకడు ఉంటాడు వాడు వాటిని చేసుకుంటాడు అవి ఏమీ అక్కర్లేని వాడు ముఖ్య బ్రహ్మ అధికారి వాడు ఇక్కడికి వస్తాడు కాబట్టి దీంట్లో ఒకదానిని త్రోసిపుచ్చుట ఎందు తాత్పర్యము కాదు దాన్ని అధికృతాపేక్ష అంటారు ఆ జ్ఞానము అధికారిని అపేక్షిస్తుంది అధికారి ఉండాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చుకోము అన్నారు ఈ మధ్యనే ఉన్నారంటే మీరు ఫెయిల్ అయినా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా చేర్చేసుకుంటాం సెప్టెంబర్లో పేసమండి అంటున్నారు అంటే అది అలా ఉండకూడదుగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి ఎంసెట్ పాస్ అయితే కానీ చేరకూడదు ఎంసెట్ పాస్ కాకపోయినా చేరేయచ్చు అంటేలాగా బీడీ ఫెయిల్ అయినా టీచర్ పోస్ట్ ఇస్తాము అని అలా ఉంటేలాగా అధికారిని అపేక్ష అధికారి ఉండాలి అయోగ్యత ఉండాలి అలాగే బ్రహ్మజ్ఞానానికి కూడా అజాతశత్రువు చెప్పబోయే బ్రహ్మజ్ఞానానికి ఈ ఉపాసనలన్నిటినీ దాటి ముందుకు వచ్చిన వాడు గనిత అధికారి ఆ విషయం చెప్పడం కోసమని ఇన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి బ్రహ్మోపదేశార్థం హీ శుశ్రూషవే అజాతత్రవే అముఖ్య బ్రహ్మవిత్ గార్గ్యప్రవృత్త అసలు దాన్ని వివరిస్తున్నారా ఇప్పుడు అజా బ్రహ్మను ఉపదేశిస్తానని వచ్చాడు ఎవరు గార్గ్యుడు అంతేగాని ఈ ఉపాసనలన్నీ చెప్తాను ఈ కోరికలన్నీ చెప్తాను అందుకోసం వచ్చాడా అలా రాలేదుగా బ్రహ్మతే నీకు బ్రహ్మను చెప్తాను నేను అని వచ్చాడు అందుకోసం వచ్చాడు బ్రహ్మోపదేశం చేస్తానని వచ్చాడు చేస్తానని వచ్చి అజాతశత్రువు ఎవరైనా బ్రహ్మని ఉపదేశిస్తాను అంటే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు శిశ్రుషవే అయ్యా దయచేయండి మనం చేయండి అని కానీ ఈ గార్గ్యుడు బ్రహ్మని చెప్తాను అంటే అసలైన బ్రహ్మని చెప్పాలి అంటే బంగారం ఇస్తాము అన్నారు అంటే వచ్చి క్యూలో నిలబడితే రోల్డ్ గోల్డ్ ఇవ్వకూడదు అసలైన బంగారమే ఇవ్వాలి అలాగే బ్రహ్మని చెప్తాను అని గార్జ్యుడు ముందుకొచ్చి బ్రహ్మ ముఖ్య బ్రహ్మ కాకుండా బ్రహ్మ వంటి బ్రహ్మ అముఖ్య బ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క లెవెల్ దించేసి ఆ బ్రహ్మ బ్రహ్మ అపరిచ్ఛన్నం అనంతం దాన్ని పరిచ్ఛిన్నం చేసి ఇది బ్రహ్మను తీసుకో ఈ బ్రహ్మను ఉపాసన చేసుకో నీకు ఈ ఫలం వస్తుంది అదే నాకు ఫలం అక్కర్లేదండి నాకు ముఖ్య బ్రహ్మ మోక్షం కావాలనుకుంటే ఈ అముఖ్య బ్రహ్మని ఈ ఫలాల్ని చెప్తాడు అంటే ఆయనకు అవే తెలుసు అముఖ్య బ్రహవి ఆయనకి ముఖ్య బ్రహమ తెలియదు పైగా తెలుసున్న తక్కువ అముఖ్య బ్రహ్మ అదే గొప్ప అని కూడా ఒక భ్రమ కూడా ఉండే అందుకోసం అజాతశత్రువు దగ్గరికి వచ్చి నేను ముఖ్య బ్రహ్మని చెప్తాను అని పూదుకున్నాడు అజాతశత్రువు వినడానికి సిద్ధపడ్డాడు సహాయుక్త ఏవా ముఖ్య బ్రహ్మవిదా అజాతశత్రునా అముఖ్య బ్రహవి గ గార్గ్యో భక్తు ఏ ముఖ్య బ్రహ్మని చెప్తానంటో వచ్చాడో అజాత గార్గ్యుడు ఆయనకి ముఖ్య బ్రహ్మ తెలీదు అముఖ్య బ్రహ్మ మాత్రమే తెలుసు నేను నీకు బ్రహ్మని చెప్తాను అని శ్రోతను చేసి కూర్చోబెట్టిన అజాతశత్రువుకి ముఖ్య బ్రహ్మ తెలుసు ఆయన ఎదుగు కాబట్టి అముఖ్య బ్రహ్మ మాత్రమే తెలుసున్న గార్గ్యుణ్ణి ఉద్దేశించి ముఖ్య బ్రహ్మ తెలిసినటువంటి అజాధశత్రువు ఈ విధంగా మాట్లాడుట ఎంతయూ బాగున్నది ఏమన్నాడు ఆయన ఎన్ముఖ్యం బ్రహ్మా వక్తుం ప్రవృత్తే ఇది అయా మహాశయా గార్గ్య ముఖ్య బ్రహ్మని చెప్తానని నువ్వేమో పూనుకున్నావు కదా కానీ నీకు ఆ ముఖ్య బ్రహ్మ తెలియదు అని అజాతశత్రువు అనుట ఆ విధంగా అజాతశత్రువు పలుకుట ఎంతయుక్తియుక్తముగానున్నది దాంట్లో తప్పేమీ లేదు యది అముఖ్య బ్రహ్మ విజ్ఞానమపి ప్రత్యాఖ్యాయేత అన్నది ఋంగది ఆఖ్యాయేత ఆత్మనే పదం ఆఖ్యాయత ఆఖ్యాత ఆఖ్యాన్ ఆఖ్యాహ ఆఖ్యాం ఆఖ్యాంస్ తా ఎవతే బ్రూయా నేను లుంగనుకున్నాను లంగనుకున్నాను లంగ్ అది విధిలిం విధిలి ఒకచో అజాతశత్రువుకి గాద్యుడి చెప్పిన అముఖ్య బ్రహ్మ విజ్ఞానమునంతను ఇది అయో ఇదే పనికిరాలనిది అని త్రోసిపుచ్చుట ఆయన యొక్క అభిప్రాయమైతే అలా త్రోసిపుచ్చకూడదని మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఒకవేళ ఇంతవరకు చెప్పిన గార్జ్యుడి చెప్పిన ఉపాసనలన్నీ పనికిరానివి అని త్రోసిపుచ్చుట అజాతశత్రువు యొక్క అభిప్రాయం అయితే ఆయన ఏతావన్ను అని అన్నాడు ఇంతేనా మీకు తెలుసున్నది అన్నాడు ని జ్ఞానం నాకించి జ్ఞాతం త్వయా ఇచ్చేవం బ్రుయాత్ అలా అనుండేవాడు మీకు ఏమీ తెలియదు అని అలా అనలేదు ఆయన మీకు తెలుసున్నది ఇంతేనా అన్నాడు అంటే ఎంతో కొంత మీకు తెలుసును అని అంగీకరించినట్లయినది కాబట్టి ఈ పదమూడు ఉపాసనల్ని ఆయన తిరస్కరించలేదు వాటి వాటికి ఉన్నదని చెప్పి వాటిని అంగీకరించి పైమాట మీకు తెలియదన్నాడు అంతే కాబట్టి ఆయన వాటిని త్రోసిపుచ్చలేదు ఒకవేళ త్రోసిపుచ్చటమే ఆయన అభిప్రాయం అయ్యుండే పక్షంలో ఏతావన్ను అని కాదు ఎవరిని ఉండివాడు తెలిసినా త్వయా ని జ్ఞాతం అయ్యా మీకు ఏమీ తెలియదు అని ఉండేవాడు ఆయన అలా అనలేదు తస్మాత్వంతి ఏతావంతి అవిద్యా విషయే బ్రహ్మాణి కాబట్టి బ్రహ్మలన్నీ ఉన్నాయి బ్రహ్మలు ఉన్నాయంటే ఇక్కడో బ్రహ్మ అక్కడో బ్రహ్మాల్లో కూర్చొని ఉన్నాయనుకోండు ఈ ఉపాసనలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ముఖ్య బ్రహ్మలు కదా ఉపాసన కోసం స్వీకరింపబడిన బ్రహ్మలు ఇవన్నీ ఉన్నాయి ఆ ఉపాసనలన్నీ కూడా ఉన్నాయి అయితే ఒక విషయం మర్చిపోరాదు టాపిక్లు రెండు మనం చూసాం కదా విద్యా టాపిక్ అవిద్యా టాపిక్ ఈ బ్రహ్మలు ఈ ఉపాసనలు ఈ ఫలములు ఇవన్నీ కూడా అవిద్యా టాపిక్లో పడతాయి అవిద్యా విషయే బ్రహ్మా కాబట్టి ఈ దేవతలు ఈ పూజలు ఈ ఉపాసనలు ఈ ఫలాలు ఇవన్నీ లేవని చెప్పుటెందు తాత్పర్యం కాదు ఇవన్నీ కూడా అజ్ఞానావస్థలో మాత్రమే ఉంటాయి మీరు అజ్ఞానంలో ఉన్నంత కాలం ఇవన్నీ నడుస్తాయి మేము అజ్ఞానం నుంచి బయటపడాలంటే అవన్నీ పక్కన పెట్టి మీరు ముందుకు రావాల్సి అవిద్యా టాపిక్ విద్యా టాపిక్కు అవిద్యా టాపిక్ నేను టాపిక్ ఎందుకుంటున్నానంటే నేను విషయము అంటే మీకు ఇబ్బంది అవుతుందేమోనని విద్యా విషయము అవిద్యా విషయము విషయము అంటే డొమైన్ టాపిక్ పుస్తకానికి సంబంధించి టాపిక్ అంటే విషయము అంటే పది ఎకరాలు ఉందనుకోండి దాన్ని విషయము అంట దేశము కానీ ఇక్కడ దేశం అంటూ ఏముండదు కదా జ్ఞానానికి సంబంధించింది కదా కాబట్టి టాపిక్ అన్నమాట ఈ ఉపాసనలన్నీ అవిద్యా టాపిక్లోకి వస్తాయి మీరు ఈ మాట ఉపాసకుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను నాగదేవత ఉపాసన చేస్తున్నానంట అయ్యా నాగదేవత అంటే ఆ పరబ్రహ్మయ్యే నాగభావన చేస్తున్నారు మీరు నిజంగా నాగదేవత అలా అడుగుతున్నది కాదండి మీరు అలా భావన చేస్తున్నారు దానికి ఫలం ఇది ఇది అముఖ్యమే ముఖ్యమైంది వేరే ఉంటుంది మీరు తెలుసుకోవాలి ఈ చెప్పండి మీరు అసలు ఇన్ని మాటలు చెప్పడేదాకా ఉండని కూడా ఆయన మిమ్మల్ని బయటికి పంపించేస్తాడు కానీ గార్గ్యుడు పాపం అయా నాకు మీరు చెప్పండి అని అంటారు విజ్ఞాన ద్వారత్వాచ పరబ్రహ్మ విజ్ఞాన ఇది ఇంకో రహస్యం మీరు ముందుగా ఆదిత్యుని ఎందు బ్రహ్మని దర్శించాలి చంద్రుడియందు బ్రహ్మను చూడాలి చెట్టు ఎందు బ్రహ్మను చూడాలి పుట్టయందు బ్రహ్మను చూడాలి నది ఎందు అగ్నియందు ఆఖరికి తన యందు ఇతరులయందు నేడయందు కూడా మీరు బ్రహ్మని చూడడం అభ్యసించాలి సర్వమునందు బ్రహ్మను భావన చేయడం ద్వారా అప్పుడు మీకు ముఖ్య బ్రహ్మ సాక్షాత్కారానికి యోగ్యత కూడా లభిస్తుంది కాబట్టి అజాతశత్రువుకి తెలిసిన దాన్ని పూర్తిగా తిరస్కరించుట ఎందు తాత్పర్యము అదే గార్గ్యుడికి తెలిసిన దాన్ని పూర్తిగా తిరస్కరించుట ఎందు తాత్పర్యము అజాతశత్రువు నాకు లేదు యుక్తమేవక్తు నైతావతా విదితం భవతీతి కాబట్టి ఎవండి మీకు తెలుసున్నది ఇంతేనా అవునండి ఇంతేనండి అయితే ఇంత మాత్రం చేత మీకు ముఖ్య బ్రహ్మ తెలిసినట్టు కాలేదు ఆ రకమైన సంభాషణం ఏదైతే కలదో ఆ జాత శత్రువు చెప్పిన మాటలు ఏవైతే కలవో అవి ఎంతయుక్తియుక్తముగా మీరు అనొచ్చు అయా తెలిసిందండి మీరు ముందుకు నడవండిన కానీ శంకరులతో అలా ఉండదు చాలా జాగ్రత్తగా అలా ఓపికగా నడుస్తూ ఉంటుంది ఓకే కంగారు పడకండి సుమా అవిద్యా విషయ విజ్ఞేయత్వం నామరూపకర్మాత్మక తృతీయే అధ్యా ప్రదర్శితం మూడో అధ్యాయం అంటే ఉపనిషత్తులో ఒకటవా అని అర్థం మూడో అధ్యాయం అంటే రెండో అధ్యాయం చదువుతున్నది రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో చెప్పడం అయినది ఏ మూడో అధ్యాయంలో చెప్పడం ఏంటండి మూడో అధ్యాయం ఉండదు కదా మూడో అధ్యాయం రాబోతోంది కదా అంటే అలా కాదు ఉపనిషత్తులో మూడో ఒకటో అధ్యాయం ఆయనకి ఆ బ్రాహ్మణము ఆరణ్యకము అన్నీ అలా కనబడుతూ ఉంటాయి ఎవరికి శంకరులకి శతపథ బ్రాహ్మణం బృహదారణ్యకం మొట్టమొదటి రెండు అధ్యాయాలు అయ్యాయి అప్పుడే అనే పేరుతో రెండు అధ్యాయాలు అయిపోయి అందుకోసం ఆయన మూడో అధ్యాయం ఉంటూ ఉంటారు మనం ఉపనిషత్తులు మాత్రమే చదువుకున్న ఏదో కాలక్షేపం చేస్తున్నాం కనుక లో పెట్టుకోవాలి ఉపనిషత్తులో ఒకటవా అని పెట్టుకుంటూ ఉండాలి ఒకటో అధ్యాయంలో ఈ ఉపాసనలన్నీ చెప్పడం అయింది ఈ అముఖ్య బ్రహ్మని ఉపాసించుట యశాం అముఖ్య బ్రహ్మణాం అర్థం ఈ అముఖ్య బ్రహ్మలని ఏందశం యశాం అంటే అంటే అముఖ్య బ్రహ్మలనే రాసి ఉంటాము కావున అజ్ఞానావస్థయంలో నామరూపకర్మలే రూపముగా కల ఈ అముఖ్య బ్రహ్మలు యషాం అంటే అది ఈ అముఖ్య బ్రహ్మలు ఉపాసించదగినవే అని మూడవ ఉపనిషత్తులో మొదటి అధ్యాయములో ప్రదర్శించబడినది కానీ ఏవో కొన్ని తప్పులు వచ్చాయి మొత్తం మీరు పుస్తకాల్లో అన్ని పేజీల మీద నేను చూశాను మేస్టార్ చూశారు ఏం చూసినా ఒకటి రెండు ముద్రారాక్షసాలు ప్రవేశిస్తాయి వాటిని అన్నింటినీ సరిచేసి ఇప్పుడు ఒక వాల్యూమ్ కింద తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము సో ఇట్స్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ మంచి కాబట్టి ఈ అముఖ్య బ్రహ్మలు ఉన్నాయి చూసారా ఆదిత్యుడు చంద్రుడు ఈ అముఖ్య బ్రహ్మలు అవి నామరూప కర్మాత్మకములు నామ రూపం కర్మ మూడు ఈ సంసారమంతా మూడే ఎవడో తెలుసునండి నామ రూపం కర్మ మూడే ట్రయ మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా గురించి నేను మాట్లాడతాను అవునో మీరు చెప్పండి సినిమా ఏదైనా మూడే ఉంటాయి ఏమిటి హీరో హీరోయిన్ వెళ్ళని అలా అది కూడా చెప్పచ్చు కానీ సినిమా ఏదైనా మూడే ఉంటాయి నామము రూపము కర్మ అంటే మూడే ఉంటాయి త్రయం వా ఏత అంటే ఏదో ఉంది అక్కడ మంత్రం ప్రథమాధ్యాయంలో వస్తుంది అదంతా బ్రహ్మవిద్యా బ్రాహ్మణము తర్వాత శిశు బ్రాహ్మణము ఏదో ఉంది అక్కడ వచ్చాయి త్రయం మూడే ఉన్నాయి సినిమాలో మూడే ఉన్నాయి ఏమిటి నామము రూపము కర్మ ఇప్పుడు ఎదురుకుండా ఒకడు ఉంటాడు అది ఏమిటంటే హీరో అంటారు మీరు నాయకుడు నాయకుడంటే ఏమిటండి నాయకుడు ఉన్నాడు అక్కడ ఓ పేరు ఓ రూప పేరు అంతే కదా ఉంటా నామము రూపము అది ఇటు ఇటు డాన్స్ ఏదో చేస్తూ ఉంటుంది కర్మ అంతే నామము రూపము కర్మ ఈ సంసారం కూడా అంతే మీరు ఆలోచించండి ఈ సంసారంలో నేను తండ్రిని అనుకుంటాను తండ్రి పొరుగు తండ్రి కాబట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాను మీరు మరొక అనుకోకండి నేను తండ్రిని లేకపోతే నేను పుత్రుడను అహం పుత్ర అహం పుత్రహ అంటే ఏమిటి వీటి ముఖం మీద ఏమైనా ప్రింట్ అయి ఉంటుందా పుత్ర పుత్రహ అని అంటే ఒక భావన ఆ భావన ఆ భావనకి ఒక పేరు పుత్ర దానికి ఒక రూపం ఉంటుంది ఏమిటా రూపం నేను ఈ సేవ చేయాలి అని ఉండొచ్చు ఆ రూపం లేకపోతే ఈయన నాకే వస్తుంది అని కూడా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అదే కాదంటే ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు సో రూపం ఉంటుంది ఈ నామము మనస్సునందే ఉంటుంది ఆ రూపము మనస్సునందే ఉంటుంది అప్పుడు ఏదో చేస్తాడు సేవైనా చేస్తాడు డబ్బైనా తీసుకుంటాడు ఏదో చేస్తాడు కర్మ ఉంటుంది అంతే అంతకుమించి దాంట్లో సారమేం లేదు ఈ సినిమాకి సినిమాలో నామం రూపం కర్మ ఉంటాయి సార ఉండదు అసార సంసార స ఉండదు అంచేతనే ఆ నామరూపాత్మకమైన సంసారము అటు పట్టుకున్నట్టు కాదు వదిలేసినట్టు కాదు అది పట్టుకుందామంటే పట్టుకోలేరు ఎందుకంటే దాంట్లో సారం లేని దాన్ని ఏం పట్టుకుంటారు గాలిని పట్టుకున్నట్టు కొని వదిలేద్దామంటే దాన్ని వదలములేరు వాసనారూపంగా పట్టుకుని పీడిస్తూ ఉంటుంది అంటే సంసారం ఇలాగే ఉంటుంది ఇదంతా అజ్ఞానావస్థ అజ్ఞానావస్థని శంకరులు అన్నారు అవిద్యా విషయ కింద టీకాకారులు సంసార దశాయా అమ్మంటున్నాడు అంతా అజ్ఞానావస్థలో నామరూపకర్మలు ఉంటాయి దాంతోటి మన కోరికలకి తగ్గట్టుగా ఆ బ్రహ్మయుణుడు ఎవేవో రూపాలని ఆరోపించుకుని మనం ఉపాసనలు చేస్తూ ఉంటాం ఆ ఉపాసనలకు ఆ ఫలాలు వస్తాయి అంటే సినిమాలో హీరో ఫైనల్గా వాడికి ఫలం ఆ హీరోయిన్ వాడికే దక్కుతుంది ఇంకెవడికి దక్కదు అదో ఫలం వాడికి ఆ సినిమాకి అది సరిపడుతుంది ఆ ఫలానికి ఆ సంసారానికి అది సరిపడుతుంది అక్కడ యథార్థమైన ఫలాలు ఏ అలాగే ఉంటాయి ఆ ఫలాలు ఈ సంసార ఫలాలు కూడా అలాగే ఉంటాయి నేను ఇంత ఘనకార్యం సాధించాను అందరూ చప్పట్లు కొట్టారు అయిపోయింది అక్కడితో ఆ ఫలం అక్కడ ఇంకేముండదు ఎవరిదారిని వాళ్ళు ఇచ్చా కబతారు భోజనాలు చేసేసి ఏముండదు ఇంకా మీరు ఆలోచించండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే కాబట్టి ఇదంతా కూడా ఈ ఉపాసనలు ఇదంతా సంసార అవస్థ నామరూపకర్మలు తప్ప దీంట్లో తత్వము లేదు అస్థి లేదు బాతి లేదు ఊరికే నామరూపకర్మలే ఉంటాయి అస్తిలే లేదు దీంట్లో ఇదంతా కూడా ఉపనిషత్తు మొదట అధ్యాయంలో బ్రాహ్మణ బ్రహ్మవిద్యా బ్రాహ్మణము ఇత్యాది స్థలాల్లో మనం విస్తారంగా చూసినాము తస్మాత్ నైతావతా విజితం భవతీతి రేపు చదువు ఓం పూర్ణమ పూర్ణమి